मैंने मनसं द्वैत मनस्सु चेत कल द्वैतमे बंध चेत जीवन को बंधम अ पक्ष तैतम निरोधे चितवृत्तिरोधम चेत शाम चलू अतः इंदव యోగమను మాత్రమే అభ్యసేత్ అభ్యసన్సవలి బ్రహ్మజ్ఞాన బ్రహ్మజ్ఞానముతో కం ఏమి ప్రయోజనము వదా చెప్పుము బంధేన్మానసంద్వైతం తన్ నిరోధే నామ్య అభ్యసేగమేవాతో బ్రహ్మజ్ఞాన దీనమే సమాధానం ఇప్పుడు సిద్ధాంతశ్లోకం తాత్కాళికైత శాంత అప్యాగామిక్షయ బ్రహ్మజ్ఞానం వినా సత్తు ంతిండి మహా వేదాంతము ఒక డిమాండిమా అంటే డ్రమ్ బీట్ డ్రమ్ డిమా అంటే డ్రమ్ డ్రమ్ స్టాండ్స్ ఫర్ డ్రమ్ బీట్ వేదాంతము అంటే వాక్యం శృతి అంటే మీరు మీ వినబడేది శృతి కదా వేదాంతం అంటే శృతి అంటే ఎప్పుడు వినబడేది వినబడేదంటే సౌంద్ అయితే వెనం వింటాం అంచేతన దాన్ని దిండిమతో పోల్చారు వేదాంతములు అనే దిండిమ వేదాంతం ఎలాంటిదంటే దిండిమ ఎలా అయితే ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న వాడిని బలంగా లేపుతుంది ఆ దిండిమ ధ్వని భేరీ ధ్వని బలంగా లేపుతుంది ఎటువంటి వాడైనా పిల్లలు కూడా నిద్ర లేచేస్తారు భేరీధ్వనికి ఈ వేదాంతములు అట్టివి సంసారులు వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళతో సమానం ఎందుకంటే నిద్రా తత్వ మజానత అన్యథా గృహత స్వప్న నిద్రా తత్వ మజానత ఇది మాంత్య కారిక ఉన్నదాన్ని మరోలా తెలుసుకుంటే దాని పేరే స్వప్నము కళ చూస్తాడు కళ్ళని సత్యం అదే కళ ఉన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతాడు నిద్ర తత్వమజానత ఉన్న యథార్థమును తెలుసుకోలేకపోతాడు అజ్ఞానంలో ఉండిపోతాడు అదే నిద్ర అజ్ఞాన నిద్రయే నిద్ర మామూలు నిద్ర ఎవరికి ఇబ్బందిని కలిగించదు అందుకేనే మీరు కూడా సాధనా మార్గంలో ఉన్నాం మనం ఎక్కువసేపు నిద్రపోతున్నామేమో అని మీరు అనుకోకూడదు ఎక్కువసేపు నిద్ర మీకేం పట్టదు ఏదో మోకాలు నొప్పి తొలకాయ నొప్పి ఈ నొప్పి ఆ నొప్పి ఉంటూనే ఉంటాయి నిద్రలు ఏం పడతాయి ఏదో పట్టిన నిద్ర ఏదో దాన్ని స్వీకరించాలి పట్టిన నిద్ర స్వీకరించాలి అంతే తప్ప మాకు నిద్ర మోక్షం కాదేమో మీరు అనుకోకూడదు మీరు మీరు పరిహరించవలసినది మామూలు కాదు మీరు పరిహరించవలసినది అజ్ఞానం దాన్ని దూరం ప్రయత్నం చేయాలి కాబట్టి సో ఈ వేదాంతం అనే ధైర్యం ఏం చేస్తుందంటే అజ్ఞానం అనే నిద్ర నుండి వాటిని బలంగా లేపుతుంది దానికి ఆ శక్తుంది ఒకప్పుడు ఏమవుతుందంటే భేరీ వాయిస్తే ఆ నిద్రపోయిన వాడు నిద్ర లేచి మిమ్మల్ని తిట్టి ప్రమాదం కూడా ఉంది నా నిద్ర చదువుతా ఆ సమస్య ఇక్కడ ఉంది ఆ సమస్య ఇక్కడ ఉంది మొన్న నాకెవరంలో ఒక ఆయన ఫోన్ చేశారు ఆయన మంచి బుద్ధిమంతుడు సంస్కృతం ఏదో ఒక ఏదో ఆయన మాట్లాడిన పది నిమిషాలకే నేను సంతోషించాను ఎందుకంటే ఇతనికి సంస్కృతం వదుకపోవచ్చును పెద్దలు శుశ్రూష చేసినాడు మహాత్ముని శుశ్రూష చేసి మంచి విషయాలు నేర్చుకున్నాడు పది మందికి మంచి విషయాలు చెప్పగలుగుతాడు నేను ఎంతో సంతోషించా ఆయన నాకు ఫోన్ చేశాను ఫోన్ చేసి మీ భాగవతం పుస్తకాలు చాలా బాగున్నాయండి కానీ దాంట్లో ఒక లోటు కనపడింది నాకు అన్నాడు అంటే నేను చెప్పాను చాలా సంతోషం కదా వీ షుడ్ బి ఓపెన్ మైండెడ్ ఏమిటో చెప్పండి అన్నా సో దట్ వీ కెన్ కరెక్ట్ విత్ యూ నో అంటే ఆయన ఉన్నారు భాగవత మహాత్మ్యం మీరు దాంట్లో ప్రవేశపెట్టే ఆయనకి లోగా కనపడింది తప్పే ఉంది అప్పుడు నేను సరే అని అని అని అనొచ్చు కానీ నాకేమనిపించింది ఇతను ఒక జిజ్ఞాసతోటి మన దగ్గరకు వచ్చినాడు తర్వాత మనకైతే ఫోన్ చేసి ఒక పుస్తకాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే అతను ఎంతో కొంత చదివిని ఉన్నాడు కాబట్టి ఇటువంటి అతనికి మనం ఒక మంచి సందేశాన్ని ఇవ్వకపోతే అతనికి అవకాశాన్ని మనం ఇవ్వకపోతే అతనికి తెలుసుకునే అవకాశాన్ని జారిపోయిట్లా మనం చేయకూడదు అని నాకు నాకు ఇదో పిచ్చే దీన్ని ఇదో రకమైన ప్రేమ ఏమిటంటే ఆ సత్యాన్ని వాళ్ళకి మనం అందజేయాలి మన పరిధిలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకోకుండా వాడు వెళ్ళిపోకూడదు మనం మన వైపు నుంచి మనం ప్రయత్నం చేయాలి మన ఎఫర్ట్ మనం చేయాలి అని అనిపించింది అది ఇట్స్ ప్రాబ్లం అవునండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ప్రింట్లో చూద్దామంటే అయిపోయింది అలా అలా అది అసత్యం కూడా అవుతుంది ఎందుకంటే మళ్ళీ ప్రింట్లో నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుకింగ్ టు ఇట్ కాబట్టి నేను ఈ రకమైన చేతస్థన్ నాకు ఉన్నది దాంతో నేనున్నాను మీరు కొంచెం ఓపెన్ మైండ్తో ఉంటే నేను మాట చెప్తానండి అన్నా అని తర్వాత రెగ్యులెట్ అయ్యా ఈయనకు అనవసరంగా మనం ఏమిటో చెప్పండి అన్నాడు ఆయన అది నాతో ఎవరినాడో తెలుసినా ఆయన పద్మపురాణాంతర్గతమైన మహాత్మ్యం మీరు ఎందుకు పెట్టలేదని అడిగాడు ఆయన అడగడం కూడా అలా మీరు పద్మపురాణాంతర్గతమైన మహాత్మ్యం మీరు అన్నారు మీరు తెలియకపోవడం చేత అలా అన్నారు పద్మపురాణంలో లేదండి ఇది అని చెప్పారు అంటే అలా కాదండి గోకర్ణోపాఖ్యానం ఈ ఉపాఖ్యానం ఆ ఉపాఖ్యానం ఈ కథలు అవ్వళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకి ఆ కథలు అలా పట్టేసి ఉంటాయి వాళ్ళకి జిడ్డు పట్టేసినట్టు పట్టేస్తారు అంటే నేను చెప్పాను చూడండి ఈ కథలన్నీ మీకు తెలుసు నాకు తెలుసు అదంతా ఎగ్రీ విత్ యూ బట్ మీరు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఐదు అధ్యాయాలు ఉన్నాయి ప్రతి అధ్యాయం చిగురిని ఏముంటుంది ఇది శ్రీమద్ పద్మపురాణాంతర్గత భాగవత మహాత్మ్యే ఉంటుంది మీరు పనిచేయండి పద్మపురాణం పుస్తకం సంపాదించండి ఇది అవైలబుల్ ఉంది మార్కెట్ గీతా పురస్వానికి రాస్తే వాళ్ళు పంపిస్తారు దాంట్లో వెతకండి లేది పద్మపురాణంలో లేది ఎవరో రాసి కల్పించి రాసి పద్మపురాణాంతర్గతము పెడితే దానికి కొంత ప్రామాణికత వస్తుందని చేసిన మోసం ఇది పద్మ పద్మ పురాణంలో లేదు అయితే భాగవతం యొక్క మహిమ చూడండి భాగవత మహిమకి దీనికి మీరు కలపద్ద భాగవత మహిమ లేనిదైతే నేను ఎందుకు అహు దానికి ఆ పుస్తకం గురించి అంత పాటలు ఎందుకు పడతాను నేను భాగవతంలో ఉండి విలువ దానికి ఉన్నది విలువ నాట్ మహిమ దానికి ఉండి విలువ దానికి ఉన్నది కానీ ఇది అనుకుంటున్న పద్మపురాణాంతర్గతంలో మాత్రం కరెక్ట్ కాదు అది అలా గతానుగతికంగా ఒకళ్ళని బట్టి ఇంకోళ్ళు అలా అంటూ వస్తున్నారు కనుక అలాంటి భ్రమ కలుగుతుంది తప్ప అలాంటిది ఏమీ లేదు కాబట్టి నాకు తెలుసు నేను ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నాకున్న విమర్శ నాకున్నది అంచేతం నేను పర్పస్ఫుల్గానే దాన్ని డ్రాప్ చేసినానండి మీరు కూడా ఆలోచించండి అని చెప్పి నేను క్లోజ్ చేశాను టాపిక్ ఎందుకంటే నాకు అనిపించింది మనం కొంత డిస్టర్బ్ చేసామా అని ఈ గిండి మళ్ళీ ఇలాగే అందుకోసం చెప్పాను ఎందుకంటే ప్రతివాడు ఒక కండిషనింగ్లో ఉంటాడు ఏవో కొన్ని కథలు కాకరకాయలు పెట్టుకుని అదే సత్యమని కూర్చొని ఉంటాడు వాడు అనుకోకుండా ఈ వేలాంటి దగ్గరికి వస్తే ఇక్కడ భేరీ మోగుతూ ఉంటుంది వాడు నిద్ర లేపినట్టు అవుతుంది నిద్ర లేపినప్పుడు ఒకడు ఓహో అలాగా మనం ఈ విషయాన్ని పరిశీలిద్దాం విమర్శ చేద్దాం అని విమర్శ చేసి తెలుసుకుంటే ఈ భేరి ఏం చేసినట్టు అనమాట అజ్ఞాన నిద్ర నుంచి లేపినట్టు అర్థం వాడు అదే హాయిగా నిద్రపోతుండే వీడు నా నిద్రకి ఎదగొట్టాడని అనుకున్నాడు అనుకోండి మళ్ళీ నిద్రపోతుంది వెళ్ళి వాళ్ళు అలాగే జనులు ఇది వినేసి అదే ఈ న్యూసెన్స్ ఇలాగే ఉంటుందని నేను పక్కన పెట్టి వాళ్ళ అజ్ఞాన నిద్రలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే కండిషనింగ్ని దాటి బయటపడడం చాలా కష్టం కాబట్టి వేదాంత డిమహ ఈ వేదాంతము ఇలాగే ఉంటుంది అన్ని డిండిమధ్వముల కిందే ఉంటుంది ప్రతి వాక్యము కూడా మనం చేసి మనకున్న ఒకనొక కండిషనింగ్ని బ్రేక్ చేస్తూ మనకున్న అజ్ఞాన నిద్ర నుంచి లేపీదిగా ఉంటుంది ఇది వేదాంత జిండి మహ అర్మండి ఏమిటా దీన్ని మనం చూడండి మనస్సు యొక్క చలనము వలన ద్వైతము కల్పితమై బంధిస్తోంది కదా మనస్సుని మీరు స్టమ్ చేసేస్తారనుకోండి వెంటనే ద్వైతం ఉండదు మీరు ఒక రకమైన శాంతిలో ఉంటారు సందేహమే కానీ ఎంతసేపు మనస్సును స్టన్ చేయగలుగుతారు పావు గంట ఆ తర్వాత బయటకు అప్పుడు మళ్ళీ మనస్సు ఏమవుతుంది సోడా బుడ్డి ఓపెన్ చేసినట్టు సోడాని ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఎఫర్వెసెన్స్ వస్తుంది అలాగా ఆ మనస్సును తొక్కి పెట్టి అట్టు పెట్టి ఒక్కసారిగా ఓపెన్ చేస్తే అది మామూలుగా సామాన్యులకి సృష్టించే ద్వైతం ఎంత ఉంటుందో దానికి నాలుగు రోట్లు ఎక్కువ ద్వైతాన్ని అది సృష్టిస్తుంది ప్రూఫ్ ఏమైనా ఉందా ఉంది ఎవటో ప్రూఫ్ తెలుసునా ఈ యోగా సమాధి అని యోగా అని చేసి వాళ్ళకి కోపం ఎక్కువ అదే ప్ర కోపం ఎక్కువ వచ్చిందంటే అర్థం ఏమిటి సమాధిలో ఉన్నప్పుడు శాంతిలో ఉంటాడు శాంతి సముద్రంలో మునిగి ఉంటాడు సమాధిలోనికి వస్తూనే కోపంతో ఉరికి ఉరికితో రమణ మహర్షి దీనికి సూత్రం ఒక కథ చెప్పారు ఓ ఓ యోగుండి ఆయన దగ్గర శిష్యులు ఉండేవారు యోగులకు శిష్యులు ఉంటారు ఎందుకంటే యోగులు ఏవో చిత్ర విచిత్రములైనవన్నీ చేస్తూ ఉంటారు దాంతో యంగ్ పీపుల్ ఈజీగా ఆకర్ష ఆకర్షణ ఉంటుంది విచ్ ఈస్ ఆల్ ఫ్యాట్ విచ్ ఇస్ ఫైన్ సో ఆ యోగులకి శిష్యులు ఎవరిలో ఉండేవారు ఆయన కాఫీ అలవాటు ఉండేది ఆ యోగులకి రమణ మహర్షి కథ ఆయన కాఫీ అలవాటు ఉండేది కొత్త చెక్కనే ఫిల్టర్ కాఫీ అయితే బాధ్య ఉంటుంది ఏ తాగరకారం అలవాటు ఉండేది ఆయన కాఫీ తాగాలనిపించింది ఉదయం పది గంటలకి ఎవడో ఎవడో వచ్చి కలిసి వెళ్లారు కాఫీ తాగుతామనిపించి ఆయన శిష్యుడిని ఏరే కాఫీ చక్కటి కాఫీ తయారు చేసి పట్టుకురాదని ఈ శిష్యుడు పాలు వెతికి పట్టుకుని ఆ ఫిల్టర్ వేసి ఆ ఫిల్టర్ తీసి అంతా అరగంట పడుతుంది కాఫీ పూర్వకాలం వల్ల కాఫీ తయారు కావాలంటే అరగంట పడుతుంది అరగంట అయిన తర్వాత చక్కటి స్టీమింగ్ కాఫీని గ్లాసులో పోసి పట్టుకొస్తున్నాడు సమాధిలో ఉంటాడు యోగి కదా సమాధిలో ఉంటే కూడా డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది వాడు కోపం శాపాలు ఇచ్చేసన్నా అవి ఇలాంటివే ఉంటాడు కాబట్టి గురువు గారు సమాధిలో ఉన్నారు కాబట్టి వాడేం చేశారు వాడు కాఫీ కొన్ని తాగేశాడు మీరు కదా అలా అనుకుంటున్నారు క్లాస్కు అవి ఎక్కడి నుంచి వస్తే యోగాసన యోగాసనం వాళ్ళు అది తాగేశాడు తాగేసి వాడిపోయి వాడు పనిగా వాడు చేసుకుంటున్నాడు సమాధి నుంచి ఇంకో ఆయన మెల్లాగా కళ్ళు చేశారు కలి తెరిచి ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే రే కాఫీ పట్టుకొచ్చావా అని అడిగారు మొత్తం అది కథ కథ అయిపోయింది ఇంకేదో ఉందనుకున్నాను కథ పూర్తయింది అంటే అర్థం ఏంటి యోగ సమాధిలోకి వెళ్లే ఏ సంసారం ఉంటుందో యోగ సమాధిలోంచి రాగానే మళ్ళీ అదే సంసారం మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడ తర్వాత మనం చేసిన పుణ్య పాప కర్మలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి సంచిత కర్మలు తర్వాత ఇంకా జీవించిన కాలంలో ఆగామి కర్మలు చేయబోతున్నాం ఈ సంచిత కర్మలు ఆగామి కర్మలు నశించవు యోగం చేసినా సమాధి చేత అవినీతి నశిస్తాయి అవి ఉంటాయి ప్రారంభ కర్మ నశిస్తుంది అనుభవం చేత ఎవరికైనా సమానమేది ఈ సంచితము ఆగామి నశించవు అవి కేవలము బ్రహ్మజ్ఞానం చేత మాత్రమే నశిస్తాయి యోగాభ్యాసం చేత నశించవు కాబట్టి వీడి యోగి ఇక్కడ దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ పునర్జన్మ తప్పదు అంటే సంసార బంధము తప్పదు కాబట్టి యోగా చేసేస్తే కుండలిలో ఎవరి చేసేస్తే క్షీరశాసనాలు ఎవరి చేసేసి యోగ నిద్రని బాగా చేసేస్తూ ఉంటాయి సో మీకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే అది కూడా ఒక అని ఇది వేదాంత లిండిమా మీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే సాధనము అని భేరీ మీద దెబ్బ కొట్టి ఈ హఠయోగుల పౌరపక్షాన్ని తోసిపుచ్చుతున్నారు శ్లోకమంతా కలిపి చెప్దాం తాత్కాలద్వైత శాంతావ్యాగా నిజనిక్షయ్రహ్మజ్ఞానం వినాన సేదాంతగిండిమా తాత్కా అగాజనిక్షయ్ వేదాంతి తాత్కాశాంతౌ అపీ హఠయోగముచే తాత్కాలికముగా మనస్సు చే కల్పించబడే ద్వైతము చల్లారినప్పటికీ ఆగామిజని క్షయ రాబోయే పుట్టుక చావు మొదలైనవి అంటే పునర్జన్మ జని అంటే పుట్టుక ఆగామి జని అంటే ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ పుడతాడు మళ్ళీ పుడితే మళ్ళీ మళ్ళీ జిట్టుట తప్పదు కాబట్టి రాబోయేటువంటి జన్మల యొక్క పరంపర క్షయమగుట ఓకే ఆగామి జని బ్రహ్మజ్ఞానం వినా బ్రహ్మజ్ఞానము లేకుండా నలుగదు కాబట్టి మీరు యోగాభ్యాసం చేసి సమాధి నిష్టాది అభ్యాసం చేసి సమాధిని ఒక వెళ్ళారనుకోండి ఏమవుతుంది ఇప్పుడు వాడు తాడుని చూసి పాము అని భయపడుతున్నాడు పావంటే భయం దాంతో సరే ఇంకెక్కడికో పోయి చెట్టు కింద కూర్చుని యోగా సమాధి చేశాడు సమాధిలో పాము ఉండదు భయము ఉండదు అమ్మయ్య పాము పోయింది భయము పోయింది ఎంతసేపు ముప్పై నిమిషాలు సమాధి అయింది కళ్ళు తెరిచాడు వాళ్ళు తెలిసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ తన రూముకి వచ్చాడు రూముకి రాగానే మళ్ళీ పవన్ గుర్తొచ్చింది మళ్ళీ భయం ప్రారంభించి కాబట్టి సమాధి ఈయన కుండలిని వీటికి అది లేవడం ఇటువంటివన్నీ అవి దే ఆర్ నాట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ మీరు ఇంకో సంగతి గమనించాలి స్వామి దయానంద సరస్వృతి అని సమాజ సంస్థాపకులు ఒక ఆయన ఆయన పేరు మీద ఆర్య సమాజము అనే ఒక వర్గం ఒక శక్తి ఒకటి ఆరంభమైనది దానికి ఉండేది గొప్పతనం దానికి ఉన్నది మనం ఆర్య సమాజీయులు వాళ్ళ ప్రాక్టీసెస్ కానీ వాళ్ళ సిద్ధాంతం కానీ మనం హండ్రెడ్ యాక్సెప్ట్ చేయటం అవసరము కాదు సంభవము కాదు టు బిగిన్ విత్ వాళ్ళు ద్వైతులు ఆర్య సమాజీయులు ద్వైతులు ద్వైతులు మనకి సాంఖ్యులు వైశేషకులు ఆ కేటగిరీలో పడతారు కాబట్టి అది మనకి యాక్సెప్టబుల్ కాదు హ్యావింగ్ సెట్ దాట్ కానీ వాళ్ళలో మంచి గుణం ఉంటుంది మనం స్వీకరించవలసింది మంచి విషయాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు సాంఖ్యులు ఉన్నారు ద్వైతులు కానీ మరి గుణముల యొక్క నిరూపణమంతా కూడా సాంఖ్యులు చెప్పింది మనం స్వీకరించుకొని ఉన్నాము శ్రీకృష్ణుడు స్వీకరించాడు బోధరాయణాచార్యుడు స్వీకరించాడు వేదాంతులు స్వీకరించారు మంచి ఎక్కడ ఉన్నా మనం తీసుకోవాలి కాబట్టి ఈ ఆర్య సమాజీయులు వాళ్ళ యొక్క పడి వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నటువంటి కొంత ఆగ్రహము పట్టుదల ఉంటుంది కైండ్ ఆఫ్ చాలా మేం చెప్పిందే కనుక ఒక ధోరణలో ఉండుట ఇతరులను కొంచెం నిరసించుట ఇలాంటివన్నీ ఉన్నాయి నేను బాగా ఎదుగుదా నాకు అనుభవమే ఇవన్నీ ఉన్నాయి అయితే అవన్నీ పక్కన పెట్టండి ఈ బోర్టు స్వామి దయానంద సరస్వతి మీరు తరువాతి వాళ్ళని మీరు పట్టించుకోకూడదు ఆ ఒరిజినల్ మహాత్ముడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు క్రైస్ట్ చెప్పింది దాన్ని పట్టుకోండి ఈ వ్యాటీకరణ చెప్పింది ఇవన్నీ అలాంటి పెట్టండి దీంట్లో కొంత ఈ కండిషనింగ్స్ అన్నీ జాయిన్ అవుతాయి క్రైస్ట్ చెప్పింది ఏమిటి అలాగే బుద్ధుడు చెప్పింది ఏమిటి చాలా అద్భుతంగా ఉంటుంది బుద్ధుడు చెప్పింది చూస్తే బుద్ధుడు రాసిన ధర్మ ధమ్మ పదము అంటారు చాప్టర్స్ ఉంటాయి ఆ కొన్ని చాప్టర్స్కి ఆత్మ అనే చాప్టర్ ఆత్మవర్గము అని ఉంటుంది చాప్టర్ ఒక చాప్టర్ రెండు చాప్టర్లు అంతా ఆత్మ గురించాయి గీతవ శ్లోకాలాగా ఉంటాయి తర్వాత శూన్యవాదులు వీళ్ళందరూ వచ్చారు ఆత్మ లేదంటాం కానీ బుద్ధుడు ఆత్మవారు క్రైస్తు చెప్పింది ఏమిటి అలాగే స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పినాడు అది మీరు చూడాలి అది కష్టం కూడా కాదు ఎందుకంటే క్రైస్తు రెండు వేల ఏళ్ల క్రితం వాడు ఆయన చెప్పినవన్నీ మనకి ఇప్పుడు రికార్డులు ఉన్నాయి బుద్ధుడు ఇంకో ఐదు వందల ఏళ్ల పూర్వం వాడు ఆరు బుద్ధుడు బీసీ ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ రికార్డులు ఉన్నాయి అలాంటిది స్వామి దయానంద్ర సరస్సుని మూడు ఏళ్లవాడు ఆయన మూడు వందల ఏళ్ళు ఏళ్ల క్రితం వాడు ఆయన రాసిన ప్రతి మాట ఉంది సత్యార్థ ప్రకాశం ఆయన రాసిన పుస్తకం అది అవైలబుల్ మీరు ఎప్పుడైనా చదివితే తెలుసు ఆయన సత్యాన్ని అలా భేరీవాదనగా చెప్తాడు ఆయన చాలా గట్టిగా చెప్తాడు చాలా గట్టిగా చెప్తాడు మీరు చదువుతే తెలుస్తుంది ఆయన ఏం చేస్తాడంటే ఈ కుండలిని పైకి లేవడం కిందకి రావడం గురించి ఆయన ఎవరితోటో దెబ్బలాట పెట్టుకున్నాడు ఆయన ఆయన ఈ కుండలిని కలిసింది అక్కడికి వెళ్తున్నా అక్కడి నుంచి కిందకి దిగుతుందని ఏదో నువ్వు చెప్పింది ప్రూవ్ చేయి నాకు అని దెబ్బలాట్ సైంటిఫిక్ గా ఉండేవాడు ఆయన వివేకానందికి పూర్వం ప్రూవ్ చేయమంటే ఇక్కడ ద్వాదశ పద్మ ఉన్నది ఇక్కడ ద్వేజాల పద్మం ఉన్నది ఇక్కడ రెండు దళాల పద్మం ఉన్నది అంటే ఎవరు వీళ్ళు స్టోరీకి అంటే ఆయన ఏం చేసిండో తెలిసినా నువ్వు ఆయన ఎనటాలమికల్గా చూపించకుండా ఈ చక్రం ఎక్కడ ఉందో చూపించి శరీరంలో చూపించకుండా నీ శరీరంలో ఉన్న ఆ శరీరంలోనూ ఉంది నీ శరీరంలోనూ ఉంది కోస్తే తెలుస్తున్నానని వాడిన ఎలా కోస్తారు ఇప్పుడు ఇక్కడ చక్రం ఉంది ఇక్కడో చక్రం ఉంది అంటే ఏం చేస్తారు ఇప్పుడు కోయలే అంటే ఇంకేం చేసిండో తెలిసిన ఆ గంగలో కొట్టుకుపోతున్న ఓ శవాన్ని పట్టుకున్నాడు గంగలో శవాలు కొట్టుకుపోతూ ఉంటాడు దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం ఆ రోజు నుంచి ఉంది ఇట్ ఈ బట్ ఉంది ఇప్పటికే ఉంది ఆ ప్రాబ్లం సో ఈయనం చేశాడంటే గంగలో శవం కొట్టుకుపోతూ ఉంటే బిగించి గంగలోకి దూకేస్తాడు దయానంద సరస్వతిగా ఈ జంపు తింటూ గంగ ఈద్దుకుంటూ వెళ్ళిపోయి ఆ శవాన్ని కొట్టుకున్నాడు పట్టుకుని మళ్ళీ ఈదుపుంతో లాక్కొచ్చి బరబరా లాక్కొచ్చి గట్టిని కూడా వచ్చారు చేప్పించారు చూపించి ఎక్కడున్నా చెప్పాలి అని పోయాం బొడ్డు దగ్గర పోసి ఎంట్లో ఏది చట్టం చూపించ అలా మాట్లాడి కాశీలో కాబట్టి సత్యాన్ని చాలా దృఢంగా శోధించేటువంటి స్వభావం ఉంది చూసారా యూ మే నాట్ ఐ వాంట్ టు డూ దాట్ బట్ ఆయన అలాగా అనేక సత్యాలను చెప్పాడు ఆ కండిషనింగ్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఎన్నెన్నో సత్యాలను చెప్పినాడు సో కాబట్టి బ్రహ్మజ్ఞానము లేకుండా ఇప్పుడు వేదమంత్రాల్లో ఇంద్రహ అనే పదం ఉంటుందండి ఇంద్ర అంటే పురాణంలో ఉన్న ఇంద్రుడు కానే కాదు ఇంద్ర అంటే పరమేశ్వర అని అర్థం ఆ మాట మీకు బలంగా ఎవళ్ళు చెప్తారో తెలిసిన ఋగ్వేదం చదువుకుని ఆ మంత్రాలు చదివిన వాళ్ళు ఆ భాష్యం తెలిసిన వాళ్ళు చెప్తారన్నమాట అది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది తర్వాత దయానంద సరస్వతి చెప్తారన్నమాట ఇంద్ర పరమేశ్వర తర్వాత కామ్యకంఠ గణపతిమని చెప్తారు అదే మాట వీళ్ళ ముగ్గురు తప్ప మీకు మొత్తం సాహిత్యంలో ఇంద్రుడంటే పురాణ ఇంద్రుడినే చెప్తూ ఉంటారు వీళ్ళ ముగ్గురు మినహాయింపు అలాగే రుద్రహ అనే పదానికి దయానంద సరస్వతి గారి బోధలు చాలా విలక్షణంగా ఉంటాయి దే ఆర్ నాట్ రొటీన్గా ఏమి ఉండవు అందరూ నడిచే దారిలో ఉండవు చాలా విలక్షణంగా ఉంటాయి అంచేత జాగ్రత్తగా పండితులు కూడా వాటిని పరిశీలించారు అయితే మన పండితులు పొరపాటు చేశారు దయానంద సరస్వతిని వీళ్ళు ఏమన్నారంటే వాడు వేద మార్గ ప్రవర్తకుడు కాదు అని ముద్రహటి పరేశారు ఆయన ఆయన వేదాన్ని ఏదో చేశాడు వీళ్ళు వేదంని ఒక వేదం రాదు పెట్టదు ఇంకే వేదం వేదం అంటూ ఉంటాడు ఊరికే వేదం వేదం అండదే తప్ప దాంట్లో ఏముందో తెలిసన్నమాట కాదు ఏదో వేదం వేదం అంటూ ఆ సమాజంలో స్టేజ్ నుంచి వేదంలో ఇలా ఉంది ఎలా ఉందంటే కావలసి అనుకుంటారు ముందు వాళ్ళు పూర్ణానికి ఒక ముందు వాడు నేను ఒకసారి పట్టుకుని అడిగాను ఏ దృశ్యం దాని నశ్యం ఓసారి పట్టుకుని అడిగా అడిగితే ఊరికే మాటవలసిగా అంటున్నానండి నువ్వు ఉన్నావని తెలియక అన్నా లేవయా నిజంగా అలా ఉంటుంది వేదం వేదం ఉంటాం వేదంలో ఏమున్నావు తెలియావు కదా వేదాన్ని చదివి దయానంద సరస్వతి ఏమన్నారో చూసి దాన్ని యుక్తియుక్తంగా త్రోసుకొచ్చారు కొన్ని చోట్ల అలా చేయొచ్చు కొన్ని చోట్ల మీరు యాక్సెప్ట్ చేసి తీరాల్సి ఉంటుంది కాబట్టి ఈ గిండిమా దయానంద సరస్వతి హిందువు లాంటి వాడు అలా చెప్పేవాడు ఆయన చెప్పిన ఒకటొండు చెప్పారు మీకు ఆయన చెప్పిన అన్ని చెప్పడం ప్రారంభిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన క్రిస్టియానిటీ గురించి ఆయన చెప్పిన మాటలు వింటే క్రిస్టియన్స్కి కళ్ళు తిరుగుతాయి అలా చెప్పాడు ఆయన క్రిస్టియానిటీని పరిశీలించాడు అన్నిటినీ పరిశీలించి చాలా చక్కటి విమర్శలు చేస్తున్నాడు ante ee koncham lagirasa ayyutunna nanu but anyway the point is uh, conditioning ni pakkada iketondha swabhavamu chara avasaram ee vedanta gindim ane daaniki artham adi ikkada gindim ane enduku antunnarante meekunna conditionings ananitini kuda idi throshichutundhi are you ready for it then only it is for you laagopothe you cannot reach the truth I aginis mean, ఎనివే మళ్ళీ అర్థం చెప్తాము తాత్కాలిక ద్వైత శాంత తాత్కాలికమైన ద్వైతము కాదు అలా కాదు తాత్కాలికముగా ద్వైతము చల్లారినప్పటికీ ఆగామిజని క్షయ ఆగామి కర్మలో క్షయముట లేదా ఆగామి జన్మ మరణములు క్షయముగుట జ అంటే జన్మ జన్మ చెప్తే మరణం కూడా దాంతో పాటు వచ్చేస్తుంది బ్రహ్మజ్ఞానం వినా బ్రహ్మజ్ఞానము లేకుండా న్యాత్లుగదు ఇది అని వేదాంతదిండి మహా వేదాంతముల యొక్క గంభీరమైన ప్రతిపాదనము అనర్థం భిన్నిమ అంటే చాలా లోకైన ప్రతిపాదనము ఓకే తాత్కాలికైతాంతమ్యాగామిక్షయ బ్రహ్మ జ్ఞానం వినాన సేదాంతిండి మహా అయితే వేదాంతం చదువుకుంటే ఈ ద్వైతం ఎలాగా క్షమిస్తుంది సరే యోగం వల్ల ద్వైతం పోదు అని మీరు నిజమే ఈ ద్వైతము బుద్ధి పరికల్పితమైన ద్వైతము బుద్ధి ద్వైతాన్ని కల్పిస్తూ దానివల్ల మనం బంధింపబడుతున్నాము ఇప్పుడు వేదాంతం చదువుకున్నాము ఏమవుతుంది ఈ ద్వైతం ఎలా పోతుంది పోవాలి కదా మరో ద్వైతం అది చెప్తున్నారు అని వృత్తేసృష్టే ద్వైతే తస్ఫ్యుషాత్మత్వా బ్రహ్మాద్వం బోద్ధు శక్యం వస్తైక్యవాదిన సో మనల్ని బంధించే ఈ ద్వైతం పోయే ఉపాయమేమి అని టాపిక్ ఓకే ఎలా పోతుందో తెలుసునండి ద్వైతము రెండు రకములు ఈశ్వర సృష్టి జీవ సృష్టి ఏ ద్వైతమైనా బంధమే కదా మరి అంటే చూడండి ఈశ్వర సృష్టి బంధించదు ఎందుకు బంధించదు తెలుసునండి ఈశ్వర సృష్టి ద్వైతమే అయినా బంధించదు ఎందుకు బంధించదు తెలుసిన కేవలం ఏదో ఈశ్వరుడు సృష్టించాడు కాబట్టి బంధించదు అలా కాదు నీవు వస్తైక్యవాదివి అదునా కాదా చెప్పు వస్తువు ఒక్కటి అని చెప్తావా చెప్పవా నువ్వు అదే ఇలాంటి ఉండవా ఇదే సింహలు ఇదే ఇలా ఇలానే రెండు రకాల సింహలు ఒకటేటి వి ఫర్ విక్టరీ విక్టరీ వి అని అది బానే ఉన్నా సార్ మన దట్ ఈస్ ఫైవ్ ఓకే బట్ ద్వైతం ఆచార్యు ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేసిన వాడు ఇలా అనొచ్చు కానీ తత్వాన్ని పోషించే ఆచార్యుడు ఇలా అన్నాడంటే అర్థం ఏంటి ఎక్కడైనా మీరు ఇలా చూశారా ఇలా చూశారా ఇలా చూశారా ఇలా చూశారా ఇలా పెట్టారంట కాబట్టి వస్మైక్యవాది అవునా కాదా సత్వము అద్వయము ఐక్యము అంటే అద్వయము అనే సత్యం నీకు అర్థమైందా ముందు నెంబర్ వన్ మాకు తెలిసిందండి మాకు అర్థమైంది మేము వన్లెస్ వైపే ఉన్నాము ఎందుకంటే సత్యము ద్వైతము అన్నవాడికి ఈ పాఠం పనికిరాదు వాళ్ళ పాఠం వేడే ఉంటుంది మేము ఆ ఏకత్వం వైపే ఉన్నాము కానీ ప్రస్తుతంలో మమ్మల్ని ద్వైతం బాధిస్తోంది చూడను ఆయన నువ్వు ఏకత్వం వైపు ఉన్నావు గాడ్ బ్లెస్ వచ్చి కూర్చో ద్వైతం నిన్ను బాధిస్తోంది నిజమే దానికి పరిష్కారం కావాలి ఉంది పరిష్కారం చూడు ద్వైతము ద్వైవిధము ఓకే కాబట్టి నువ్వేం చేస్తావంటే ముందు ఈశ్వర సృష్టి దీవ సృష్టి కదా ఈశ్వర సృష్టి వైపు నీ మనస్సు సాధించు ఈశ్వర సృష్టిని శిథిం తర్వాత జీవసృష్టి కూడా సైమల్టేనియస్గా సెటిల్ అవుతుంది ఎలా సెటిల్ చేస్తాము ఈశ్వర సృష్టిని చూడు జీవ సృష్టిని ఎప్పుడైతే నీవు పక్కన అజ్ఞాన కల్పి అది వస్తుంది తర్వాత అజ్ఞాన కల్పితమైన జీవసృష్టిని పక్కన పెడతాం అది మనం కల్పించుకున్నది కాబట్టి మనం కల్పించుకుంటున్నాము అని తెలిస్తే ఏమవుతున్నది అది పోతుంది ఇదంతా మనం కల్పించుకుంటున్నామని తెలిస్తే పోదండి ఇప్పుడు స్వప్నంలో పెద్ద ప్రపంచాన్ని చూస్తారు నిద్ర లేస్తూనే ఆ ప్రపంచం ఏమవుతుంది పోతుంది మిమ్మల్ని బంధించదు ఎందుకని అది సత్యం అనుకున్నప్పుడు బంధిస్తుంది తప్ప అది సత్యం కాదని తెలియగానే దాని బంధం పోతుంది కాబట్టి దాని గురించి చెంత చేయొద్దు కానీ మరి ఈశ్వరుడు సృష్టించింది నేను తీసేయగలుగుతాను ఈశ్వరుడు సృష్టించిన ద్వైతం ఉన్నది కదా ఈశ్వర సృష్టి అది పోతుంది అంటే చూడు ఈశ్వరుని చేత సృష్టింపబడిన ద్వైతము కూడా మిథ్యయే అది నువ్వు తెలుసుకోవాలి అప్పుడే నీవు వస్తువు యొక్క ఐక్యాన్ని గ్రహించగలుగుతావు ఇక్కడ పాయింట్ అదే ఈశ్వరుని చేత సృష్టింపబడిన ద్వైతము కూడా మిథ్యయే అది తెలుసుకోవాలి అప్పుడే మీకు వస్తువైక్యం కుదురుతుంది ఇప్పుడు ఈశ్వరుడు సృష్టించాడు కాబట్టి అది సత్యము అన్నారనుకోండి అప్పుడు వస్తువు ఏకమవుతుందా అనేకమవుతుందా అనేకమవుతుంది కాబట్టి ఈశ్వరుడు సృష్టించినది కూడా మిథ్యయే అధ్యతనేగా మరి మాయాశక్తితో సృష్టించాడన్నాం శక్తితో సృష్టించాడన్నావా మాయాశక్తితో అన్నావా మాయాశక్తితో అన్నాం శక్తితోటంటే పోయేది కదా అంటే చూడు సృష్టింపబడినది మిథ్యా అని స్పష్టంగా తెలుసుకోవాలి ఈశ్వర సృష్టి కూడా కాబట్టి ఈశ్వర సృష్టి మిథ్యా అంటే జీవ సృష్టి మిథ్యా అనడానికి పెద్ద ఆలోచన చేయక్కర్ణ విల్ కమ్ టు దాట్ సో చూడండి మీకు ఈశ్వర సృష్టి అంటే పంచభూత పంచభూత అదే ఈశ్వర సృష్టి ఇంకా వేరే ఏమీ లేదు ఈశ్వర మీరు సృష్టి చూసుకోండి సృష్టి వాక్యాలు చూసుకోండి సృష్టించాడు ఏమి ఆకాశాన్ని సృష్టించాడు తర్వాత వాయువుని సృష్టించాడు తర్వాత అప్పులను అగ్నిని అప్పులను భూమిని సృష్టించాడు అంతే మరి ప్రాణుల దేహములను అవి వీటి నుంచే సృష్టింపబడ్డాయి ఈ ఐడింటి నుండే అవి మరి జీవుడు జీవుడు తానే దాంట్లో జీవుణ్ణి సృష్టించక్కర్లేదు జీవుడు అనాది జీవుడు అనాది జీవుణ్ణి సృష్టించను ఆ దేహంలో సృష్టించి జీవరూపంగా ప్రవేశిస్తాడు తప్ప జీవుడి సృష్టి ఉండదు జీవుడు అనాది కాబట్టి పంచభూతాలని సృష్టించినాడు అది ఈశ్వర సృష్టి అది ద్వైతము చూడయా అవి పంచభూతములా లేక ఒకే భూతము ఐదులాగా కనపడుతుందా భూతము అంటే ఉన్న వస్తువునికి భూతము పేరు భవతీకి భూతము ఒకే పరబ్రహ్మ కలదు ఐదు ఐదు వలే కనపడుతుంది అంతే ఒకే పరబ్రహ్మ కలదు ఇప్పుడు మా చిన్నప్పుడు ఈ పగటి వేషగాల్లోనే వచ్చేవాడు వాడు వేషం వేసుకొచ్చేవాడు ఇలా అనివాడు పార్వతి కనపడేది పార్వతిని మనం అనుకోవాలి వాడు చెప్పేవాడు అయ్యో పార్వతి గారు పార్వతి ఓ లేడీ ఉంటుంది ఆ అలంకారపతి చూసి పార్వతి మళ్ళీ ఇలా నీవాడు అంటే శివుడు కనపడేవాడు ఇలాంటిది మీరు ఎప్పుడైనా చూసారా పగటి వేషగాలు వేసేవారు ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారా ఒకడు ఉన్నారా ఒకడే ఉన్నాడు మరి ఇంతకుముందు పార్వతి అంటే ఆయనే పార్వతిగా కనుగొట్టాడు ఇప్పుడు శివుడు అంటే ఆయనే శివుడిగా కనుగొట్టాడండి అలా కాదండి పార్వతి ఆడది శివుడు మొగాడు ఇద్దరు భార్యాభర్తలు ఒకడే ఉండడం ఇద్దరు ఉన్నారని మీరు అర్జు చేస్తే మిమ్మల్ని ఏమనుకోవాలి ఉదాహరణ ఓకే ఇది ఒక దృష్టాంతం రామకృష్ణుడు గారు ఇంకో దృష్టాంతం చెప్తారు చూడండి ఆయనకి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఏ దృష్టాంతం నాకు ఈ దృష్టాంతం ఆయన చెప్పారు ఎందుకంటే రమణ మహర్షి ఆ ఊర్లోకి అక్కడికి వెళ్ళిన కాదు రామకృష్ణ ఏదో కొంచెం అక్కడ చుట్టుపక్కల తిరిగి ఆయన కూడా పెద్ద ప్రచేశాలు తిరిగిన వాడు కాదు కానీ దృష్టాంతాన్ని మటుకు చాలా గొప్ప దృష్టాంతం ఆయన అంటార్కిక్ మహాసముద్రాన్ని దృష్టాంతంగా చెప్పారు ఏంటంటే అంటార్కిక్ మహాసముద్రంలో మీరు అలాగా సముద్రం అంటార్క్టిక్ కానీ ఆర్టిక్ కానీ వెళ్తుంటే మీకు సముద్రం ఎటు చూసినా సముద్రమే ఉంటుంది అప్పుడు ఎన్నున్నట్టు ఒకటి ఒకే సముద్రం ఉంటుంది ఎటు చూసినా సడన్ గా పెద్ద ఐస్బెర్గ్ కనపడుతుంది ఈ ఐస్బర్గ్ ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలోంచి వచ్చింది ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి సముద్రం ఉంది ఐస్బర్గ్ అది ద్వైతము యథార్థమా కల్పితమా కల్పితం కొంతసేపటికి ఐస్ బెర్గ్ కరిగిపోయింది కరిగిపోతే మళ్ళీ మీ అద్వయ సముద్రం మీకు వచ్చేసింది ఆ టెంపరేచర్ కూల్ అయినప్పుడు ఐస్ బెర్గ్ బయటకు అప్పుడు మీకు ఇదిగో ఇది సముద్రమో ఈ సముద్రం నుంచి పుట్టింది ఇది దృష్టాంధం అని చెప్పి ఆకాశం ఎక్కడి నుంచి పుడుతుంది చైతన్యం నుంచి పుడుతుంది మీరు చూసుకోండి మీరు నిద్ర లేచినప్పుడు చైతన్యమే తెలివి ఉండేది ఆకాశము లేదు కాలము లేదు టైం ఎంత అయిందో ఆ టైం పుట్టింది ఎక్కడున్నా బాత్రూంలో బెడ్రూమ్లో ఉన్నా ఆ స్పేస్ పుట్టింది తర్వాత దేహం పుట్టింది ముందు టైము తర్వాత స్పేసు అయితే ముందు స్పేసు తర్వాత టైం ఉన్నా రెండు కలిసే ఉంటాయి తర్వాత దేహం వచ్చింది దేహం వచ్చాక ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చాక సికింద్రాబాద్ వచ్చింది సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఇండియా వచ్చింది జగత్ వచ్చింది దేవుడు వచ్చాడు దెయ్యం వచ్చింది అన్నీ వచ్చింది కాబట్టి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీ అనుభవంలో చెప్పండి చైతన్యం నుంచి వచ్చాయి అదే చైతన్యం నుంచి ప్రకాశిస్తున్నాయి కనబడిందేమో చైతన్యం కంటే భిన్నంగా ఉందని మనం అనుకుంటాం ఇప్పుడు ఆకాశం కనపడిన వెంటనే చైతన్య రూ ఆకాశరూపమైన చైతన్యము అని మీరు అనుకోరు ఆకాశము అనుకుంటారు సినిమాకి వెళ్తారు నాయకుడు కనపడతారు నాయకుడి రూపంగా ఉండే ప్రకాశము అనుకుంటారా అనుకోరు మరి ఏమనుకుంటారు నాయకుడు అనుకుంటారు నాయిక అనుకుంటారు ప్రతి నాయకుడు అనుకుంటారు ఇంటికి వస్తారు ఇప్పుడు మహాత్ముడు చెప్తారు పరిమహం అక్కడ మూడు లేవుడయా ఒకే ప్రకాశం ఉన్నది ఆ ఫిల్మ్ మూలంగా నాయకుడు ప్రతి నాయకుడు నాయక అనే భేదంగా కనపడుతోంది అక్కడ ఉన్నది ఒకే ప్రకాశమయ్యా అని ఆయన చెప్తాడు చెప్తే మీరు తెలుసుకుంటారు ఇప్పుడు ఈశ్వర సృష్టి ఏమైంది లేదుగా ఉన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీకు తెలుస్తూ ఉంటుంది ఐక్యమే అని కాబట్టి ఈశ్వర సృష్టిలో మీరు తెలుసుకోవడం తేలిక మీరు వస్త్రవైక్యాన్ని గట్టిగా పట్టుకుని ఆ ఈశ్వర సృష్టి ఒకే పరమాత్మ ఒకే చైతన్యం ఇన్ని రూపాలుగా కనపడుతోంది అని అంత మీరు సెటిల్ చేసుకుంటే పని అయిపోయారు అది మిమ్మల్ని ఎలాగూ బంధించదు అని చెప్తున్నారు ఇంకప్పుడు ఏం మిగులుతుంది జీవ సృష్టి మిగులుతుంది మరి దాని మాట ఏమిటి అది నెక్స్ట్ టాపిక్ ఇదంతా కూడా మనం మళ్ళీ క్లాస్ లో పెట్టుకుందాం ఇవాళ కొంచెం ముందు వెళ్తున్నా నాకు చిన్న పనుంది ఓం పూర్ణముగ పూర్ణమిదం పూర్ణా పూర్ణముగచ్యే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి